చాలును అని అర్థం భోజనం చేస్తుంటే ఒడ్డిస్తుంటే చాలు నువ్వు అంటాడు నిజంగా చాలు మొహమాటంతో చాలున్నాను ఒకసారి అంటాడు అప్పుడు అలా కాదు కొంచెం వేసుకోండి సరే కానీ కొంచెం వేసుకుంటాడు అప్పుడు ఆ చాలు కాదు ఇంకా చాలు ఇక చాలు రియల్లీ ఇద ఇక చాలు అంటే ఇంకా తర్వాత మీరు యూ కెనాట్ పుషెని మోర్ మొన్న నేను ఎక్కడికో ఓ అమ్మగారు నన్ను బ్రేక్ఫాస్ట్కి పిలిచారు సరే జనరల్గా బ్రేక్ఫాస్ట్లకి లంచ్లకి ఊరికే మైల్డ్ మైల్డ్ వెళ్ళడం ఇష్టం ఉండదు ఏదో ఉన్న చోట ఏది లభిస్తే తినాలని ఉంటుంది సరే వారి ప్రేమకి ఆకర్ష ప్రేమ చేత లాగబడి వెళ్ళారు వారికి ఎంత ప్రేమ అంటే ఆ ప్రేమ తట్టుకోవడం చాలా కష్టం అంత ప్రేమ నిజంగా చాలా ప్రేమ వారు నాకు మీరు యూ బిలీవ్ మీ ఐఎమ్ నాట్ ఎగ్జాజరేటింగ్ పన్నెండు ఇడ్లీలు ఇంత పచ్చడి వేసి వాటి నిండా నెయ్యి బాగా వేసి నాకు ముందు పెట్టారు స్వామీజీ మీరు తీసుకోండి అది చూసిన వెంటనే నేనమ్మ ఇంకొక ప్లేట్ తీసుకుంటాను అంటే ఎందుకు స్వామీజీ మీరు ఈ ప్లేటే తీసుకోండి మీకోసం నేను ప్రత్యేకంగా ఈ ప్లేట్ పెట్టాను ఎస్ ఎస్ నేను ఈ ప్లేట్లోనే తీసుకుంటాను ఐ విల్ సి మీరు ఇంకో ప్లేట్ నాకే ఇంకో స్పూన్ కూడా తీసుకురా కొంచెం పాతకాలం మనుషులు టు అండర్స్టాండ్ స్పూన్ కూడా తీసుకున్నాను చేత్తో తింటారనుకు స్పూన్ ఇవ్వలేదు నేను స్పూన్ కూడా తీసుకోలేదు ఎందుకంటే ఐ డోంట్ వాంట్టు టచ్ సో స్పూన్ తీసుకొచ్చారు అప్పుడు ఈ పైనంత నెయ్యి వేసిన ఇడ్లను పన్నెండింటిలో ఎనిమిది తీసేస్తే అడుగున నాలుగు నెయ్యి స్పరిశలు ఏనేవి ఉన్నాయి వాటిలో రెండు తీశారు ఇంకో ప్లేట్లో రెండు ఈ పచ్చళ్ళలో రెండు స్పూన్లు పచ్చడి ఎక్కడ పెట్టారు ఇది మీ లోపలికి తీసుకెళ్ళండి అది రెండే లేదు మూడోది తినలేదు తినను కూడా ఎందుకంటే నాకు రెండుతోటి సరిపడుతుంది కాబట్టి దేన్ని తిరస్కారం చేసి ఇది ఉండదు ఆమె చూపించిన అనురాగానికి నేను ముగ్ధున్నాయా ఆ మాటే చెప్పారు మీరు ఎంతో ప్రేమగా నాకు చేశారు మీ ఐ మూడ్ బై యువర్ డివోషన్ అండ్ యువర్ లవ్ ఇట్ ఈస్ వెరీ రేర్ ఇన్ దిస్ వరల్డ్ అండ్ ఆ ఎక్నాలజీ హివోషన్ బట్ అలంప్రత్య బట్ వెన్ ఇట్ కమ్స్ టుస్ ఇస్ ఆల్ therefore we don't reject anything but alam pratyaya van enough not more nothing not not any more ana pratyayamo sakala jagat twishayano undu a privilege ninchie you can take something what a big deal when take something not a problem nothing wrong also but are you taking it from a sense of emptiness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 యు కెనాట్ కీప్ ఇట్ లాంగ్ ఇన్ ది మౌత్ ఎందుకంటే ఆ షుగర్ కంటెంట్కి టీత్ ఎనామిల్ అంతా కూడా ఒక్కసారి కరిగిపోతుందండి అంత అంత షుగర్ ఉంటుంది కీప్ ఇట్ లాంగ్ ఇన్ ది మౌత్ ఇమీడియట్లీ యూ హ్యావ్ టు కన్స్యూమ్ ఇట్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ టు టు ప్రొటెక్ట్ ది టీత్ అంత షుగర్ ఉంటుంది దాంట్లో సో అది తీసుకొచ్చి ఆఫర్ చేశారనుకోండి జస్ట్ టేక్ ఎ స్మాల్ పీస్ యాజ్ ఎ ప్రివిలేజ్ నాట్ అవుట్ ఆఫ్ హంగర్ జస్ట్ టేక్ ఎ స్మాల్ పీస్ లీవ్ ఇట్ గా it deserves deserves. nothing more than other treatment ఇట్ so, a నథింగ్ మోర్ దెన్ అదే ట్రీట్మెంట్ ఇట్ డిజర్వ్స్ సో ఆ విధంగా ఔట్ ఆఫ్ ఎ ప్రివిలేజ్ sthita కెన్ అప్రోచ్ ది వర్ల్డ్ సో అలంప్రత ఆత్మవివేకజా ప్రజ్ఞా స్థిత ప్రజ్ఞ విన్దోచ్య స్థితప్రజ్ఞ స్థితప్రజ్ఞాస్య సహా స్థితప్రజ్ఞ బహువీజమాసం స్థితమైన ప్రజ్ఞ గలవాడు స్థితమైన అంటే స్థిరమైన అంటే ప్రతిష్ఠితమైన అంటే పాతుకొని ఉన్న అనర్థం ప్రతిష్ఠితమైన అంటే పాతుకొని ఉన్నా రాటని గిట్టిగా పాతారనుకోండి దాన్ని ప్రతిష్ఠితము అని అంట అంటే కదలది అనమాట అలా పాదుకొని ఉన్నటువంటి ప్రజ్ఞ ప్రజ్ఞ అంటే ఇట్ ఈజ్ నాట్ రియల్లీ ఇంటెలిజెన్స్ ఇట్ ఈజ్ దట్ క్రియేటివిటీ దట్ దట్ ఫ్లాష్ ఆఫ్ స్ఫూర్తి హృదయంలో వచ్చేటువంటి స్ఫూర్తి సో ప్రజ్ఞ అంటే హీ కెన్ జస్ట్ పుట్ హిస్ హ్యాండ్ అపాన్ ద ట్రూత్ అటువంటి ప్రజ్ఞ ఆత్మానాత్మ వివేకజ ప్రజ్ఞ ఆ ప్రజ్ఞ ఎక్కడి నుంచి వస్తుందంటే ఆత్మ ఏమిటి అనాత్మ ఏమిటి అనే వివేకాన్ని బట్టి వస్తుంది దేహము ఇంద్రియములు మనస్సు ఇవి నేను కాదు నావి కాదు వీటికి సంబద్ధములైనవి నేను కాదు నావి కాదు అనేక ప్రజ్ఞ ఆత్మ అనాత్మ వివేక ప్రజ్ఞ మనం ఏం చేస్తామంటే మనకి ఇంకొక జీవుడు ఉంటాడు నేనొక జీవుడిని మరొకడు ఇంకొక జీవుడు అయితే ఏ జీవుడికి జీవుడు తన ప్రయాణాన్ని సాగిస్తూ ఉంటాడు ప్రతి జీవు ప్రతి వాడు ఈజ్ ఎ పిల్గ్రిమ్స్ ప్రోగ్రెస్ ఎవ్రీబడి ఈజ్ ఎ పిల్గ్రిమ్ వీఆర్ ట్రావెలర్స్ లాంగ్ లాంగ్ డిస్టెన్స్ ట్రావెలర్స్ సో కాబట్టి అలాగే ట్రావెల్ చేస్తూ ఉంటాం ఆ ట్రావెల్ చేసేపుడు యాక్సిడెంటల్గా నా ప్రయాణంలో నేను ఉండగా ఇంకొక జీవుడు తన ప్రయాణం చేసి ప్రయాణంలో భాగంగా నాతో తారసిల్లుతాడు ఈ కమ్స్ ఇన్ కాంటాక్ట్ విత్ మీ ఆ కాంటాక్ట్కి ఏదో పేరు ఉంటుంది లోకంలో ప్రతిదానికి పేరు పెట్టుకోవడం ఒక అలవాటు అది లోకం యొక్క స్వభావం ఎప్పుడైతే పేరైతే ఎప్పుడైతే పెట్టుకుంటారో అప్పుడు అజ్ఞానం బాగా దృఢమైపోతుంది బంధింపబడి జీవులలా జీవిస్తూ ఉంటాం అజ్ఞానమైన ఆవృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవ సో ఏదో పేరు పెట్టడం ప్రతిదానికొ పేరు పెట్టడం పేరు పెట్టగానే రాగద్వేషాలు వస్తాయి ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్ వచ్చిందనుకోండి మున్సిపల్ ఎలక్షన్ పార్టీలెస్ ఎలక్షన్ అంటారు అంటే పేర్లు మేము అని అంటారు కానీ తీరావాడు ఎలక్షన్లో వాడు నెగ్గి మొదల ఎలక్షన్లో వాడు నిలబడ్డ తర్వాత లేకపోతే నెగ్గిన తర్వాత వీడు ఏ పార్టీ వాడురా అని అడుగుతారు పార్టీ లెస్ ఎలక్షన్ అని మళ్ళీ ఏ పార్టీ వాడిని ఎందుకు అడుగుతున్నాం అంటే ఏదో పేరు పెడితే కానీ వీడికి తృప్తుండ వీడు ఫలానా పార్టీ అనగానే వెంటనే రాగద్వేషాలు వస్తాయి అంటే పేరులో రాగద్వేషాలు అంతర్నిహితముగా ఉన్నవి అన్నదానికి మీకు ఏదో నేను నేను అన్ని రకాల దృష్టాంతాలు ఇష్ట రాజకీయ దృష్టాంతాలు న్యూస్ పేపర్ దృష్టాంతాలు టెన్నిస్ దృష్టాంతాలు ఏది దృష్టికి వస్తే అది కాబట్టి పేరు మీరు పెట్టలేదు అనుకోండి వి డోంట్ నౌట్ విచ్ పార్టీ హీ బిలాంగ్స్ ఈజ్ ఏ పార్టీ లెస్ అని నేమ్ చేయలేదు అప్పుడు రాగద్వేషాలు వెంటనే ఉద్బుద్ధం కావు అలా అణిగిపోయి ఉంటాయి పేరు పెట్టేశారంటే రాగద్వేషాలు వచ్చేస్తాయి కాబట్టి ఈ జీవితంలో నా జీవిత భాగంగా ఇంకొకటి తారశీలుతను వాడికి పేరు పెడతాం ఏమైనా పేరు పెడతాం వియ్యంకుడును వియపురాలను అయితే అల్లుడను కూతురను కోడు కూతు కోడుకంటే కొంచెం నీర ఇలాంటి పేరు ఏదో పెడతాం పేరు పెట్టేసి సో దేర్ ఫోర్ హీస్ మీ అండ్ మైన్ మీ అండ్ మైన్ పెద్ద తేడా లేదు కొంచెం గమనించండి మీ అండ్ మైన్ మేము వాటిని రెండు వేరు వేరుగా లెక్క పెడతాము ఒకప్పుడు ఒక్కటిగానే లెక్క పెడతాము ఈ తత్వాల్ని లెక్క పెట్టడంలో భాగవతంలో అహం మమ అనే తత్వాలు లెక్క పెట్టడంలో అహం మమ కలిపేసి ఒకే తత్వం కింద లెక్క ఒకే ప్రిన్సిపల్ కింద లెక్క పెట్టేస్తా ఒకే కేటగిరీ ఇరవై నాలుగు కేటగిరీల్లో ఇరవై నాలుగోది అహమ్మ లెక్క పెట్టేస్తా కొంతమంది ఇరవై నాలుగు కాదులేదు ఇరవై ఐదు అంటారు నువ్వు ఎక్కడ పట్టుకొచ్చే ఇరవై ఐదోది అదేమిటి నాకు తెలియని అంటే అహం వేరు మమ వేరు లెక్కట్టండి ఓస్ అదే నీ లెక్క కాబట్టి అలాగా కాబట్టి రెండు వేరు కాదు రెండు ఒకటే కాబట్టి అహం అయామ్ దిస్ బాడీ అన్నప్పుడు దాంట్లో ఏ రకమైన అజ్ఞానం ఉన్నదో హీఈ్ మై పర్సన్ హీజ్ మై రిలేషన్ అన్నప్పుడు కూడా అటువంటి అజ్ఞానమే ఉంటుంది వేదాంతం అంటే మరి అలాగే ఉంటుంది మీరు మరి అన్యత భావించకూడదు సో దట్ ఈస్ హౌ ఇట్ ఈస్ వేదాంతం క్లాస్లో అలాగే చెప్తారు ఏంటంటే మరి అల్లుళ్ళు కూతుళ్ళు ఇవేమీ లేవా అని మీరు అలాగంటే ప్రశ్నలు మీరు మనసులో కూడా అనుకోవద్దు అన్నీ ఉండనే ఉండే రివైన్ ఇట్ ఈస్ బట్ క్లాస్లో మటుకు అలా ఉంటుంది సో ప్లీజ్ నోట్ ఇట్ సో వీడు నా అల్లుడు నా కొడుకు నా వీయకురాలు నా వీయకుడు నా మనవడు అని ఇంకా కొడుకు కూతురు అంటే సంవాట్ నీయరాదు ఈ అల్లుడు వీయకుడు వట్ ఈజ్ ఆల్ దిస్ ఈ మనవడు వట్ ఈస్ దిస్ వడ్ ఈ మీన్ బోయ్ మనవడు సో ఈ రకంగా ఆ రిలేషన్షిప్ మీరు పెట్టుకునే అదే సత్యం అది అది యథార్థం అనుకుంటారు యూ టేకిట్టు బి ట్రూ యూ టేకి ట్రూ ఆర్ నాట్ దట్ ఈస్ ది పాయింట్ ఇప్పుడు మనవడిని ఓ మనవడాన్ని పిలవడంలో తప్పులేదు ఎత్తుకోవడంలో తప్పులేదు శాఖలు ఎత్తివడంలో తప్పులేదు డూ యూ టేక్ ఇట్ బీ మీ అండ్ మైన్ ఆర్ నాట్ దట్ ఈస్ ది పాయింట్ ఇఫ్ యూ డూ సో దెన్ యూ ఆర్ బైండింగ్ యువర్ సెన్ దెన్ దట్ ఈస్ నాట్ ది ఎందుకంటే పంతొమ్మిది వందల నా ప్రారంభాన్ని బట్టి నేను నా జీవనయాత్ర ఈ జీవనయాత్ర సాగిస్తే రెండు వేల ఐదులో వాడు మొదలెట్టాడు నీకు వాడికి సంబంధం ఏంటండి ఏమైనా అర్థం ఏమైనా ఇవి మలవడు శివకాళ్ళు వలవడు ఇప్పుడు మీ మైండ్ అని పెట్టుకుంటే ఆత్మ అనాత్మ వివేకము తగ్గింది అని అర్థం లోపించింది కాబట్టి ఆత్మానాత్మ వివేకము వల్ల పుట్టేటువంటి ప్రజ్ఞ ఏది ఆ వివేకం గలవాడు వాడు కూడా ఆశీర్వదిస్తది అందరు పిల్లల్ని ప్రేమిస్తారు అందరు పిల్లల్ని ఆశీర్వదిస్తాడు బట్ నో మీ మైండ్ చూద్దాం ఇంకా ఎదురు ఆ ప్రసంగము కాబట్టి ఆ విధమైనటువంటి ప్రజ్ఞ ఎప్పటికప్పటికీ ఆత్మా అనాత్మ అనేటువంటి వివేక ప్రజ్ఞ ఇది సాధకునే లక్షణం సాధ్యస్థితిలో ఎలా ఉంటుందంటే సర్వాత్మభావంలో ఉంటుంది మీ మైండ్ అనేది ఉండదు పర్టికులర్గా మీ మైండ్ అని ఎప్పుడు ఉంటుంది నాది కాండ్ ఉంటుంది యూ ఎక్స్క్లూడ్ సంథింగ్ అండ్ యూ ఇన్క్లూడ్ సంథింగ్ అలాగంటే కంకేవిటీ అంటారు దాన్ని కంకేవిటీ ఉందంటే కంకేవిటీ అంటే సర్ఫేస్ అనమాట అవతలు ఉన్నదంతా నాన్ మీ నాన్ మై లోపల ఉన్నదంతా మీ మైండ్ అటువంటి కంకేవిటీ ఇట్ You you create యు యూ క్రియేట్ ది కంకేవిటీ యూ క్రియేట్ ఎ షెల్ఫ్ ఇన్ విచ్ యూ బైండ్ యువర్ సెల్ఫ్ సో అటువంటి అవివేకము అది స్థితప్రజ్ఞ లక్షణం కాదు స్థితప్రజ్ఞుడికి అటువంటి అవివేకం ఉండదు సర్వాత్మభావంలో ఉంటారు మహాత్ములు ఆ స్థితికి వెళ్ళి వాడు ఆ ఆత్మానాత్మ వివేకాన్ని కేర్ఫుల్గా సాధించుకుంటాడు ఆ ప్రజ్ఞ స్థిరంగా ఎవడికి ఉంటుందో వాడు స్థితప్రజ్ఞ విద్వాంస్తే సో అటువంటి కాలంలో సర్వ కామనలను విడిచిపెట్టిన స్థితిలో స్థితప్రజ్ఞస్త ఆయన మహాత్ముడు జ్ఞాని అని పలుకుతారు అప్పుడు ఆయన అసాధ్యస్థితి అల్టిమేట్ గోల్ ని స్థితప్రజ్ఞుడు హీఈస్ ది స్థితి ప్రజ్ఞ అన్నదానికి ఫైనల్ డెఫినేషన్ ఇస్తున్నారు త్యక్తపుత్రవిలోకైషణ సన్యాసీ ఆత్మ రా ఆత్మరతి స్థిత ప్రజ్ఞ మూడు ఏషణలు అంటే కామనలు అనేకం అనేకం కామనలు కానీ యథావాన్ వై కామహావాన్ వై కామహ అని బృహదలో ఉంది ఆ ప్రథమ భాగంలోనే ఉంది కామనలు ఇది ఈ యేషణాత్రయ విచారమంతా ప్రధమ భాగంలో ఉంది ఈ మూడు కామనలు ఏవైతే ఉన్నాయో ఆ కామనలు కోట్లు కోట్లు ఉన్నాయి కోట్లు కోట్లు ఉన్నా కూడా యథావాన్ వై కామహ కామహ అనే దాని దాని లే దాని ఇంత మాత్రమే ఏమిటది పుత్రేషణ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 దీనికి అంతకి కలిపి పుత్రైషణ అని పేరు కొంతమంది అంటారు ఏడు తల కొడుకు పెట్టుబడి కూడా లేకపోతే ఎలాగండి అంటారు అది అలాంటి మాటలు వింటే ఏమనిపిస్తుంది అంటే పీపుల్ హ్యావ్ టు గ్రో అని అనిపిస్తుంది ఇంకేమనిపిస్తుంది పీపుల్ ఆర్ ఇగ్నోర్ అండ్ దే హ్యావ్ టు గ్రో అని అనిపిస్తుంది ఎందుకంటే చాలా చిన్న లెవెల్లో ఆలోచించటం ఉన్నది అంటే మహాత్ములతో సంసర్గం లేదు ఎప్పుడు ఒక విశాలమైన పరిధిలో ఆలోచించేయడం చేత చిన్న గుడి గుడు కొంచెల్లాడు కోపస్తమంక అల్లాడు ఏదో కొన్ని మాటలు విని ఏదో కొన్ని కష్టం పట్టుకుని అదే అదే సర్వం అనుకుంటూ మీదే ప్రశ్నలు ఆ సమాధానాలు కూడా పైగా దీంట్లో దీంట్లో ప్రశ్నలు సమాధానాలు ఈ కూపస్థ ఇంకో కూపస్థమండవక అని అడుగుతుంది ఏమంటే మరి వీడు తల కొడువికి కొడువై పెట్టాలా ఎడవై పెట్టాలా అని అడుగుతుంది అడిగితే శాస్త్రంలో ఎడమవైపెడితే ఇటు పోతాడని కొడువై పెడితే అటుపోతాడని ఉంది అని ఆ కూపస్థ సమాధానం చెప్తుంది ఈ కూపస్థ మండవ కానీ యా బాత్ సో ఏ సబ్ చల్తారా ఉత్తరీషణ Desire for డిజైర్ ఫర్ ప్రాజెన్ హూజ్ ప్రోజనీ హూజ్ ప్రోజనీ ఈశ్వరుడు యొక్క ప్రోజని వైడు యువరే ఇది పుత్రణా త్యాగా అది ఎలా ఉంటుంది తర్వాత విత్తషణ విత్త అంటే సంపద సో సంపదల మీద ఇది నాది ఇల్లు నాది ఇల్లు బాకీలు నాది ఈ ఫ్లాట్లు నావి ఇది నాది You don't take a pin to the grave ది గ్రేవ్ ఐట కైతాలు pin, పిన్ ఉంటుంది చూడండి అది కూడా రాదు గ్రేవ్కి ఏది రాదు సో విత్తషణ లోకైషణ లోకేషణ అంటే స్వర్గాది లోకంలో ఎందు వేషణ అని ఒక అర్థం ఉంది బట్ మహాత్ములు ఎలా చెప్తారంటే ది అప్రూవల్ ఆఫ్ ది పీపుల్ కీర్తి ప్రతిష్టలు కావాలి వాడికి సో ఇది లోకేషణ చూడండి లోకంలో కొద్దిగా దానం చేసి ఆ పేరు ప్రకటిస్తారు అది లోకేషణలో భాగం తన పేరు ప్రతిష్టలు లోకంలో ఉండాలి జనము తన గురించి మంచిగా చెప్పుకోవాలి అని కోరుకుంటుంది తాను మంచి చెయ్యాలని కోరుకుండదు తన గురించి మంచిగా చెప్పుకోవాలి అని కోరుకుంటుంది మంచిగా చెప్పుకుంటారో చెడ్డగా చెప్పుకుంటారు ఒకప్పుడు శ్రీకృష్ణుడికి నింద తప్పలేదు నీలాప నింద తప్పలేదు మనం తులియ నిందాస్థుతికి నిందకి స్థుతికి అతీతంగా మనం ఉందాం కాబట్టి మనకి మంచిగా చెప్పుకోవాలి అంటే లోకేషణ మనం మంచి ధర్మనిష్ట వల్ల వాడిగానికి లభిస్తుంది అభయం కలుగుతుంది భారం ఉండదు కానీ మంచిగా చెప్పుకోవాలి అంటే అంతటి భారం అదే కాని ఇంకోటి నాకు పొట్ట ఉన్నది బెల్లి ఉంది కానీ నాకు పాటు పెళ్లి ఉందని ఇతర వాళ్ళు అనుకోకూడదు ఎలా కుదురుతున్నాడు దేర్ ఫోర్ టైట్ బెల్ట్లు పెట్టి వెనక్కి ఇది చేసి అది చేసి చాలా సెన్సిటివ్గా చాలా సెల్ఫ్ కాన్షియస్గా ఉంటాడు మనిషి ఎంత బరువు సో అదే విధంగా నేను మంచిగా ఉన్నానని అందరూ చెప్పుకోవాలి ఎలా కుదురుతున్నది ఎవరిని తోచినట్టు వాడు చెప్పుడు ఈ లోకాన్ని మనం శాసించగలమా భిన్న రుచి హి లోక ఎనివే కాబట్టి ఇవన్నీ ఈ మూడు యేషణలని విడిచిపెట్టినాడు స్వర్గాది లోకములె ప్రీతి ఇది కూడా లోకేషణ ఈ మూడు యేషణలని విధులుపెట్టినాడు ఎందుకంటే ఆత్మనేవాత్మనా దృష్ట వాడికి ఇంక యేషణాన్నది లేదు సర్వకామపరిత్యా యేషణ అంటే కోరికండి కామనా అనర్థం అంటే సన్యాసి సన్యాసి అంటే ఆశ్రమరూప సన్యాసిని కాదండి ఆశ్రమ ఇది లింగం ఇది లింగం అంటే చిహ్నము అర్థం ఒక గుర్తు దేనికి గుర్తు ఇప్పుడు కలెక్టర్ అంటే ఎవడండి టై కట్టుకున్నవాడు కలెక్టర్ అన్నట్టు అదే ఇప్పుడు అక్కడ దఫేదార్ అన్నవాడు మెల్లగా వేసుకుంటాడు కలెక్టర్ ఎవరండి అంటే చూడండి టై కట్టుకున్నారే కలెక్టర్ అంటే కలెక్టర్ టై కట్టుకును టై కట్టుకున్నవాడు కలెక్టర్ అగును ఇట్స్ నాట్ సో ఇట్స్ చిహ్నం గుర్తు అంటే సో అది గుర్తు తప్పించి మరొకటేం కాదు ముఖ్యంగా భిక్ష కిచెన్ లేకుండా భిక్ష చేసుకు తినేవాడికి భిక్ష మీద ఆధారపడి బతికే సన్యాసికి ఆ డ్రెస్ అవసరం ఉంటుంది ఎందుకంటే వీడు తెల్లటి డ్రెస్ వేసుకుని ఇటు తింటున్నాడు అనుకోండి కాబట్టి భోజనానికి వస్తారా అని అవ్వడం అండ కాబట్టి సో బికాస్ హీ విల్ టేక్ కేర్ ఆఫ్ హిమ్సెల్ఫ్ అని అనుకుంటారు కాబట్టి డ్రస్ వేసుకుంటే వెంటనే ఒక ప్రశ్న ఒకటి తీస్తుంది ఈయన భిక్ష మాట ఏమిటి ప్రశ్న ఒకటిస్తుంది కాబట్టి సొసైటీలో ఇంకా రికగ్నిషన్ అనేది కొత్త గొప్ప ఉంది చాలా మటుకి అది So, టుమాల్ a, a small extent, it is there. That uh, helps the people to pull on. So, అంటే సర్వకర్మ sanyasi పూర్వక ఆత్మజ్ఞాన నిష్ఠావాన్ అనర్థం అంటే అకర్తృ అభోక్తృ ఆత్మజ్ఞాన నిష్ఠ గలవాడు అనర్థం నేను ఈ కర్మని ఈ ఫలం కోసం చేస్తున్నాను అంటే వాడు సంసార అవుతాడు ఈ కర్మను ఈ ఫలం కోసం చేస్తున్నాను అంటే సంసారం అవుతాడు అండి వాడు సన్యాసి ఎందుకు నేను కర్మను చేయటం లేదు నాకు ఫలతృష్ణ లేదు వాడు సన్యాసి సన్యాసి ఆత్మ రామహ అరామ ఈస్ అెస్ట్ రెస్ట్ హీజ్ ఇన్ రిపోజ్ రిపోజ్ అనొచ్చండి రిపోజ్ ఆత్మ రామహ హీస్ రిపోజ్ ఇన్ ఇన్సల్ మనకి చూడండి లోకంలో ఎటువంటి వాతావరణం ఉంటుందో రెస్ట్ కావాలంటే ఊటీ వెళ్ళాలి లేకపోతే అరకు వెళ్ళాలి అని అనుకుంటున్నాం లేకపోతే అలాంటిది ఏదో సో ఈ టూరిస్ట్ వాళ్ళు కూడా ఎలాగో అడ్వర్టైజ్ చేస్తారంటే మీరు రెస్ట్ కావాలనుకుంటే మీకు వీ విల్ గివ్ యూ ఎ ప్యాకేజ్ ప్యాకేజ్ టూర్ అని పేరు 7 డేస్ ప్యాకేజ్ టూర్ వాట్ ఆల్ యు డూ ఇస్ యు సేయస్ అండ్ అ పే డాలర్స్ అదే రూపీస్లో కొంత ఎక్కువ ఉంటుంది అండ్ దెన్ ఫర్ సెవెన్ డేస్ యూ ఫ్లైట్ ఎక్కేసి నువ్వు ఒక్కడ దిగేసాయి దిగినప్పటి నుంచి మళ్ళీ నిన్ను ఫ్లైట్లో కూర్చోపెట్టే వరకు యూ రిలాక్స్ అండ్ ఎంజాయ్ వాళ్ళ స్లోగన్ రిలాక్స్ అండ్ ఎంజాయ్ వీ విల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఫర్ యూ నేను బీచ్కి తీసుకెళ్తాం స్విమ్మింగ్ పూల్స్ పెడతాం ఇది పెడతాం అది పెడతాం నువ్వు బీచ్లో కూర్చుని ఉండగా నీకేమో తీసుకొచ్చి భోజన పదార్థాలు అవి అందిస్తాం స్విమ్మింగ్ పూల్లో ఇలా ఈత కొడుతుంటే నీకు తీసుకొచ్చి కాఫీ అందిస్తాం అంటే ఏదో పెడతావు అలా చేస్తా ఈత కొడుతుంటే కాఫీ ఎందుకండి కాఫీ తాగి ఈత కొట్టచ్చు ఈత కొట్టడం అయిపోయిన తర్వాత కాఫీ తాగచ్చు వీడు రబ్బరు డింజీలో కూర్చుని ఉంటాడు దాంట్లో అక్కడ దాంట్లోనూ వీళ్ళకి ఎవడో తీసుకొచ్చి కాఫీ లేకపోతే డ్రింకో ఏదో ఇస్తారు వీడు తాగుతూ ఉంటాడు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 మీరు ఎప్పుడైనా చూస్తే తెలుస్తుంది చూసుంటారు మీకు తెలియకపోతుందా నాకే తెలియగల మీకు తెలియడానికి అభ్యంతరం సో క్రూఈజ్ క్రూఈజ్ క్రూస్ అంటారు వాళ్ళు వాళ్ళు క్రూస్ ఉంటుంటే నేను క్రూఈజ్ అంటే దే ట్రై టు కరెక్ట్ మీ స్పెల్లింగ్ చూస్తే మరి అలాగే ఉంటుంది క్రూస్ ఆ క్రూస్ లో మీరు వన్ వీక్ యూ కెన్ ఎంజాయ్ ఎనీథింగ్ యూ కెన్ ఎంజాయ్ ఎవ్రీథింగ్ అండ్ అప్ అనర్ టెన్ కేజీ వెయిట్ బై ది టైమ్ యూ కమ్అట్ They feed so much. It is sickening I tell you. Sickening, you believe me? They feed so much food as if they are feeding the, the cattle for uh, <laughs> something like that. <laughs> And the food feed just that. <laughs> Rathri pannandigantilakke special dinner. You are not going to eat food dinner. And the Rathri anythikantilakke dinner are in the mali pannandigantilakke special dinner. What are you going to eat? What are you going to eat? ఎప్పుడు అరిగించుకుంటాడు వాట్ ఈస్ ఆల్ దిస్ ఎనీవే ఆత్మారామహ యు డోంట్ నీడ్ ఎనీ వెకేషన్ టూర్స్ అండ్ ఆల్ దాట్ ఎనీ ప్యాకేజెస్ ఏమీ అక్కర్లేదు యు నో హౌ టు రిలాక్స్ బై యోర్ సెల్ఫ్ ఇన్ యువర్ సెల్ఫ్ ఆత్మారామహ కాబట్టి మనకంటే బాహ్యమునందు విశ్రాంతి స్థానం ఉన్నది అంత వ్యామోహం అదే కానీ ఇంకోట ఆత్మ విశ్రాంతి స్థానం ఉన్నది మీరు అలాంటి టూర్ ఒకటో రెండో చేసి మీ స్ట్రెస్ లెవెల్స్ పెరిగిపోయి డాక్టర్ దగ్గర స్ట్రెస్ టెస్ట్ చేయించుకోవాల్సి వస్తుంది వాట్ డజ్ ఇట్ మీన్ సో ఆత్మరతి ఆత్మరతి ఆత్మ క్రీడ ఇవన్నీ వస్తాయి రతి అంటే అర్థం ఏంటంటే ద ఎంజాయ్మెంట్ దట్ యురైవ్ ఫ్రమ్ కంపెనీ ఈజ్ తృష్టి తృప్తి రతి క్రీడ ఇవన్నీ నేను చెప్పాను మీకు ముండకోపనిషత్తులో ఆత్మరతి ఆత్మ క్రీడ అని వస్తుంది సో ఆత్మరతిహి అంటే ఇప్పుడు మీకు కొంతమందికి కంపెనీ ఉండాలి బోర్ కొట్టేస్తుంది ఎవళ్ళు లేరు కంపెనీ ఉండాలి తోచటం లేదు తొయ్యటం లేదు ఇవన్నీ యూసేజెస్ సో ఇట్ ఈస్ బోరింగ్ డిజైన్ఛాంటింగ్ అంటే ఇలాగంటి పదాలన్నీ వాడుతూ ఉంటారు వాడి ఒక అజ్ఞానాన్ని బయటపెట్టుకుంటారు ఒక తెలివి తక్కువతనం సో అది కూడా వర్కౌట్ చేసుకోవాలి ఏకాంతంలో ఉండాలి ఒంటరిగా ఉండడం కాదు ఏకాంతంగా ఉండాలి షుడ్ రిమైన్ ఏ నాట్ లోన్లీ సో ఒంటరిగా అదే ఏకాంతంలో ఉండి ఎంజాయ్ చేయగలగా అసలు నిజానికి ఏకాంతంలో ఉండి ఎంజాయ్ చేయలేని వాడు వాడు అధ్యాత్మ విద్యకు అర్హుడే కాడు నాకు ఎప్పుడూ పక్కన ఎవడో ఉంటే వాడితో వాగుతూ ఉంటాను వాడు నాకు వాగుతూ ఉంటాడు దట్ ఈస్ దిస్ కొంతమంది ఒక ఆయన ఉన్నారు స్వామీజీ భిక్షకి రండి అని పిలుస్తారు ఎందుకు లేని నన్ను డిస్టర్బ్ చేస్తారు నేను ఏదో బిజీగా ఉన్నాను అలా రండి భిక్షకి ఓకే సరే పన్నెండు ఎన్నింటికి భిక్ష పన్నెండు సరే నేను పన్నెండింటికి వస్తాను పన్నెండింటికి కాదు పొద్దున్న తొమ్మిదింటికి వచ్చేది పన్నెండు వందల భిక్షకు తొమ్మిదింటికి వెళ్ళి కూడా అంటే సరే ఇంకా తప్పనిసరిగా వెళ్తే తొమ్మిదింటికి వెళ్తే తొమ్మిది నుంచి పన్నెండు వందల వరకు మోనోలాగ్ ఆయన మాట్లాడుతూ ఉంటారు నేను వింటూ ఉంటాను మోనోలాగ్ నేనేం మాట్లాడు నాకు కొంచెం త్రోటు అది కొంచెం ఐదు నీట్ టు రెస్ట్ అతను అప్పుడప్పుడు మోనో సిలబుల్లో రిప్లేస్ అలా విని విని విని భిక్ష భోజనం చేసి వెళ్ళొస్తానని నా సంచి పుచ్చుకుని భయపడి అంటే ఎందుకు ఈ శ్రమంతా ఎందుకు పడుతున్నారంటే ఒంటరిగా ఉండలేదు దట్ ఈస్ ది ప్రాబ్లం ఇట్స్ ద ప్రాబ్లం ఓసారి నన్ను పట్టుకోవాలి ఇంకోసారి ఇంకోహల్ని పట్టుకోవాలి ఇంకోసారి మరొకళ్ళని పట్టుకోవాలి ఎవరినోళ్ళని పట్టుకోవాలి ఎందుకంటే ఆ ప్రెషర్ ఉంటుంది ఇన్ సైడ్ ఎవడోవడు కంపెనీ ఉండాలి అది అది అధ్యాత్మ వికాసం ఉన్న మనిషి యొక్క లక్షణం కాదు ఆత్మరతిహి ఆల్ ది ప్రెషర్ దట్ యురైవ్ ఫ్రమ్ కంపెనీ యూ డిరైవ్ ఫ్రమ్ యువర్ సెల్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 మునిహీ స్థితీ ఉచ్యత ముని అయి ఉండాలి ముని అంటే గడ్డాల మీసాలు పెంచుకున్నాడని కాదు మననశీల అనర్థం వీటికి రూఢి అర్థాలు చెప్పకూడదు అండి ముని అంటే సుఖమహాముని వశిష్ట మహాముని అని అలా మొదలుపెట్టారు అనుకోండి రూఢి అర్థాలు వస్తాయి రూఢి చెప్పకూడదు వాళ్ళందరూ మునులు మీరు కూడా ముని కావాలి మననశీల మననాన్ ముని సో మౌనాన్ముని అని ఇంకోగలన్నారు అసలు మౌనం అంటే మననమే మీరు అసమానం వడవడ వాగుతూ ఉంటే మననం ఎక్కడ కుదురుతుంది మాట్లాడడం మానేస్తే మననం కుదురుతుంది కాబట్టి మననాన్ మునిహి ఆ మనన స్వభావం కలవాడు ఏమిటి మననం ఏమిటి దుఃఖేషు సుఖేషు సుఖ దుఃఖాలు ఉంటాయి జీవితంలో జీవితము అనే నది సుఖ దుఃఖములు అనే ఒడ్లు మధ్యలో తటములు తటము ఈ తటము ఆ రెండు ఒడ్లు మధ్యలో ప్రవహిస్తూ ఈ నది ఈ సుఖం ఈ జీవితం అనే నది కాబట్టి ఈ నది అలా ప్రవహిస్తున్నప్పుడు మీరు ఒక ఒడ్డు సుఖము అనే ఒడ్డునే పట్టుకుని ఇది దీన్ని విడిచిపెట్టను అనకూడదు దుఃఖము అనే వైపు నేను ప్రవహించను అనకూడదు నది ఏం చేస్తుంది రెండు ఒడ్లని స్పృశిస్తుంది రెండింటినీ రాసుకుంటూ ప్రవహిస్తుంది కానీ దేని దగ్గర ఆగిపోదు దేని దగ్గర అతుక్కుపోదు ఇందుకే దృష్టాంతం సో కాబట్టి మనం మనం ఏం చేస్తామంటే లైఫ్ ఈజ్ ఎ ఫ్లో జీవితం నది కదా మన మనస్సు ఏమంటుందంటే అది ఆ ఫ్లో ముందుకు వెళ్ళడానికి మనస్సు ఇష్టపడదు ఏదో ఒక స్థితి ఉంటుంది ఆ స్థితి అలాగే ఉండిపోవాలి అంటే ఏమిటి యు ఆర్ రిఫ్యూజింగ్ టు ఫ్లో సో నాకు నా చేత ప్రేమించబడి వ్యక్తులు ఎవరు ఉన్నారో వాళ్ళు అలాగే ఉండిపోవాలి అంటే అర్థం ఏమిటి అసలు ఫ్లో అంటే ఎలా ఉంటుంది ఇంతగా ఈ నిన్న ప్రేమించిన వ్యక్తులు కాలగర్భంలో కలిసిపోతారు ఇవాళ కొత్త వ్యక్తుల్ని ప్రేమిస్తూ ఉంటాం అలాగుంటుంది అంటే ఏంటి ఆ ప్రవాహంలో వెనక్కి వెళ్ళిపోయి వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాయి ముందుకొచ్చి ముందుకు వస్తూ ఉంటాయి వినూత్నంగా ఉంటుంది ఎవ్రీ డే ఏ న్యూ డే కింద బట్ వీ డోంట్ వాంట్ ఏ న్యూ డే వీ వాంట్ ద సేమ్ ఓల్డ్ డే టుమారో ఆల్సో డే ఆఫ్టర్ టుమారో ఆల్సో హౌ హౌ ఇట్ వర్క్ లైక్ దాట్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 మళ్ళీ సంవత్సరం అయ్యేప్పటికీ ఆమె గర్భవతి అవ్వాలి సంవత్సరం ఆమె గర్భవతి కాకపోతే ఇంట్లో వాళ్ళందరూ బెంగ పెట్టేసుకుంటారు ఇంత అప్పుడే ఈ సమా సమాజం ఏమిటి మీద ఇంకా నెల తప్పిందా లేదా అంటే ఏవో ప్రశ్నలు దేని అది ఇలాగే తయారవుతుంది సంవత్సరం అయ్యప్పటికీ ఆమె గర్భవతి అవ్వాలి మగ పుట్టాలి వంశోద్ధార పుట్టేయాలి ఈ వంశాన్ని ఇప్పుడు ఉద్ధరించకపోతే ప్రమాదం ఏమైనా వచ్చిందా ఈ జగత్తుకి ఉన్న వంశాలు ఇప్పుడు ఉన్న వంశాలు కొత్త వంశం ఒకటి ఉద్ధరింపబడాలా బాత్ వై వై వై వన్ షుడ్ గెట్ చిల్డ్రన్ ఎట్ హాల్ లెట్ గాడ్ డిసైడ్ వీడికి చిల్డ్రన్ ప్రకృతి సృష్టికర్త పరమేశ్వరుడు కదండి ఈ మనుష్య ప్రవాహాన్ని ఈ నడిపి ఈ బయలాజికల్ ఫ్లోర్ నడిపించాల్సింది ఎవరు మీరు నేను నా ఈశ్వరుడు కదా లెట్ గాడ్ డిసైడ్ ఈ డిసైడ్స్ మోస్ట్లీ హీ డిసైడ్స్ ఇన్ ఫేవర్ ఓన్లీ వట్ ఇస్ ది బిల్ డీల్ ఎందుకంటే సృష్టి యొక్క కార్యం అనేది ఒకటి ఉంది కాబట్టి వై షుడ్ ఐ హ్యావ్ ఎ పర్టికులర్ డిసైడ్ సో వీ డిఫైన్ మొగాడు మగపిల్లాడు పుట్టాలి ఆడపిల్ల పుట్టాలి ఇద్దరే పుట్టాలి ముగ్గురు పుట్టాలి అంటూ ఏదో ఒక డెఫినేషన్ వాళ్ళు వెంటనే ఇలా చదవాలి ఇలా అయిపోవాలి ఇలా అయిపోవాలి అలాగే ఒక డెఫినేషన్ సోషల్ కండిషనింగ్ సోషల్ నార్మ్స్ వాటి ప్రకారం ఒక డెఫినేషన్ ఇంక ఇప్పుడు మన నేను రెడీగా ఉన్నాను దిస్ ఈజ్ ది లైఫ్ ఐ నీడ్ హీజ్ రెడీ ఇరవై ఏళ్ళు వచ్చేప్పుడు కూడా అక్కడ వీడు రెడీగా ఉండలేకపోయినా తల్లిదండ్రులు సిద్ధంగా ఉన్నారు వాళ్ళకి తెలుసు వీడు జీవించబో వీడికి తొంభై ఏళ్ళు ఆయుదాయం ఉండాలి తప్పు ఉండకూడదు ఆ తొంభై ఏళ్ళు ఇల్లా బతకాలి అని ఒక బ్లూ ప్రింట్ వచ్చేసింది కరెక్టేనా నేను చెప్పింది ఒక బ్లూ ప్రింట్ అప్పుడే సిద్ధంగా ఉంది ఈ బ్లూ ప్రింట్ ప్రకారం జీవితం నడవాలి ఓకే మంచిది తప్పేం లేదు యాస్పిరేషన్ ఉండాల తప్పు లేదు ఇప్పుడు ఈ బ్లూ ప్రింట్లో మీకు ఐటమ్స్ వన్ టూ త్రీ అలా ఉంటూ ఉంటాయి వన్ సక్సెస్ఫుల్ టూ సక్సెస్ఫుల్ అంటే బ్లూ ప్రింట్ ప్రకారం నడుస్తుంది జీవితం నడుస్తూనే ఉంటుంది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 పెట్రోల్ ప్రైస్లు పెంచారు ఇది సుఖమా దుఃఖమా మన బ్లూ ప్రకారం దుఃఖం కానీ పెట్రోల్ కంపెనీ వాళ్ళ బ్లూ ప్రకారం ఏమిటది సుఖం కాబట్టి పరమేశ్వరుడు జగత్తును నడిపించే పరమేశ్వరుడి వైపు నుంచి ఆయన బ్లూ ప్రింట్ ఉంటుంది ఇప్పుడు నీ బ్లూ ఎప్పుడు సక్సెస్ అవుతుంది ఆయన బ్లూ నీ బ్లూ ప్రింట్ ఎక్కడెక్కడ కోయిన్ అయ్యాయో అక్కడ అక్కడ అలా సక్సెస్ అవుతూ ఉంటుంది దానికల్లా నువ్వు సుఖమని పేరు పెడతావు నీ బ్లూ ప్రింట్ ఆ బ్లూ ప్రింట్కి వ్యతిరేకంగా ఉందనుకోండి ఇప్పుడు ఏది ఏది ప్రివేల్ అవుతుంది మన బ్లూ ప్రింట్ వెనక్కి పోతుంది ఆ హయ్యర్ పవర్ యొక్క బ్లూ ప్రింట్ ముందుకు వస్తుంది వచ్చినప్పుడు దానికి దుఃఖము అని పేరు పెడతాయి మహాత్ములు ఏమంటారంట అసలు నువ్వు సుఖదుర్వచనం చేయవద్దు ఎలాగ సుఖదుర్వచనం చేయకుండా ఉండాలంటే ఏం చేయాలి అంటే జీవితానికి బ్లూ ప్రింట్ నువ్వు రాసుకోవద్దు I don't have a blueprint na brothu illa nadavali ane blueprint oddu ippudu nenu unna samyasin untarne really i am a single person single ante single naaku shishudu anna vadu evvalledu na sanji pattukuni natho vachhi vadu rondo valla ledhu naaku okka cup coffee kavalante kaachi ichi brahmacharya na avadalu ledhu i am a totally lonely person and i don't have a blueprint for my life what will happen where i will be where will i go i don't know totally i don't know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 ఇంప్రెసివ్గా ఎనలైజ్ చేయలేకపోవచ్చు సో పది మందికి చెప్పలేకపోవచ్చు కానీ తమ జీవితంలో ఈ సత్యాన్ని వడపోసేసి ఆచరించేసి చూపించి తామింత అద్భుతమైన సత్యాన్ని ఆచరించుకున్నామని కూడా ఎరగకుండగా అలా బతికేసిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఏది వచ్చినా కూడా కర్మ పరిపక్వమై వస్తూ ఉంటుంది అంతేది అనేసి ఒక డైలాగ్ చెప్పేసి ఎంతటి కష్టాన్నైనా సరే అలాగ తేలిగగా మూసేస్తూ ముందుకు వెళ్ళిపోయి తమ కర్తవ్యాన్ని పూర్తి చేసేసి చిరునవ్వుతో మరణించిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఈనాడు సమాజంలో అటువంటి వాళ్ళ సంఖ్య తగ్గిపోతుంది ఎందుకంటే సమాజంలో ఈ టీవీఏనండి మరోటనండి మరోటనండి ఆ కల్చరల్ ఇంపీరియలిజం వెస్టర్నిజం దానికి అమెరికనిజం అని కూడా అంటూ ఉంటారు ఇట్ ఈస్ నథింగ్ టు డూ విత్ అమెరికా ఇట్ ఈస్ నాట్ ఎ జియోగ్రాఫిక్ ఫినామినన్ ఇట్ ఈస్ ఎ గ్లోబల్ ఫినామినన్ అది అమెరికనిజం అంటే భోగపరాయణత్వం సో అటువంటి ఈ సమాజంలో అది బాగా వెస్టర్న్ మనందరం కూడా వీఆర్ ఆల్ వెస్టర్నైజ్డ్ పీపుల్ వీఆర్ ఆల్ క్రిస్టియనైజ్డ్ పీపుల్ ఊరికే హిందువులు అని అనుకుంటాం కానీ మన భాష క్రిస్టియన్ భాష ఇంగ్లీష్ భాష చూడండి నేను పాఠం చెప్తా ఎన్ని ఇంగ్లీష్ పదాలు పడుతున్నా మనం వేషం ఇంగ్లీష్ వేషం మన ఆలోచన ఇంగ్లీష్ ఆలోచన అలా అయిపోయింది వట్ ఎవర్ సో ఆ సంస్కృతిలో భాగంగా మనము భోగపరాయణం అయిపోయి మనం జీవితంలో సుఖదుఖముల యొక్క ప్రవాహంగా కొట్టుకుపోతూ ఉంటాం ది బికమ్ వెరీ వెల్ డిఫైన్డ్ అండ్ బ్లూ బ్లాక్ అండ్ వైట్ కింద పెట్టేసు కూర్చున్నాం and ఇది సుఖం ఇది దుఃఖం బ్లాక్ అండ్ వైట్ అంటే బట్ అన్ఫార్చునేట్లీ దర్ It నథింగ్ బ్లాక్ అండ్ వైట్ అబౌట్ ద మ్యాటర్ ఆఫ్ గ్రెడేషన్ ఏది మీరు సుఖం అనుకున్నారో జస్ట్ మూవ్ ఇట్ వన్ నాచ్ అప్ ఇట్ బికమ్స్ దుఃఖం ఏది మీరు దుఃఖం అనుకున్నారో మూవ్ ఇట్ వన్ నాచ్ డౌన్ ఇట్ బికమ్స్ ఇట్స్ జస్ట్ ఎ మ్యాటర్ ఆఫ్ గ్రెడేషన్ There is no such దెర్ ఈజ్ నో సచ్ బ్లాక్ అండ్ వైట్ థింగ్ ఇన్ ఇట్ కానీ మనం అలాగే సెపరేట్ చేసేసి కూర్చున్నాం ద్వంద్వాలని ఈ మాటలన్నీ కూడా నేను నిర్ద్వంద్వ అనే మాట దగ్గర చెప్పా కాబట్టి మహాత్ములు ఎలా ఉంటారంటే సుఖదుఖముల నిర్వచన విషయంలో మామూలు సంసారికి ఉన్నంతటి ఆగ్రహం వాళ్ళకు ఉండదు దుఃఖం అనేది నువ్వు దుఃఖం దుఃఖం నువ్వు అనుకున్న దాన్ని bhai భాయ్ దుఃఖమే kani బట్ it is another event. Ani They refuse to look at it as a, such a calamity the way worldly people look at it. If you say that the worldly people say that the calamity is <laughs> the same thing. But the Mahatma is the calamity. This is another event. If you say that the birthday is the same thing. If you say that the birthday is the same thing. The birthday is the same thing. చిన్న పిల్లలు ఉంటారు రెండేళ్ల పిల్ల మూడేళ్ల పిల్ల ఆ పిల్లకి ఏమీ తెలియదు పాపం సో ఎవ్రీ డే ఈజ్ ఫ్రెష్ డే ఫర్ దాట్ ఆ పిల్లని అడ్డుగా పెట్టుకుని ఆ పిల్లని వేషం వేసేసి ఖరీదైన బట్టలు తొడిగేసి ఓ సింహాసనం మీద కూర్చుండబెట్టి పెద్ద పార్టీ చేసేసుకుంటూ ఏదో హడావిడి చేసేస్తారు ఏమిటది అంటే బర్త్డే దానికి సుఖమో నిర్వచనం దాన్ని ఇలా చేసుకుని ఇదంతా కూడా ఒక పెద్ద వ్యామోహం హ్యూజ్ డెవల్యూషన్ స్వీపింగ్ అక్రాస్ ద ల్యాండ్స్కేప్ ఆఫ్ సొసైటీ అండ్ ఇట్ ఈజ్ అటర్లీ ఫాల్స్ దాంట్లో ఏమీ సత్యం లేదు కాబట్టి ఆ సుఖముల ఎడల అటువంటి తృష్ణ్ ఆఫ్ ఎ గ్రీడ్ ఉండరాదు సుఖేషు విగత స్పృహ బర్త్డే వచ్చిందనుకోండి సుఖం భూయాత్ను ఆశీర్వచనం చేసి వాళ్ళు ఏదైనా జాకలు అది ఇటు చూసి చూసి వాళ్ళ పెట్టి ముందుకు అడుగు వేసుకుని వెళ్ళిపోవాలి కానీ అక్కడ అక్కడ అతుక్కుపోవడం అలా ఆ స్పృహలో పడిపోవడం స్పృహ అంటే తృష్ణ అనర్థం అలా ఉండకూడదు అలాగే దుఃఖం వచ్చినప్పుడు ఆ కొంపలు అంటుకుపోయినట్టుగా ఇక్కడతో జీవితం అంతా కొలాప్స్ అయిపోయింది ఇంకేం మిగల్లేదని ఆ గుండెలు బాధేసుకుంటో తల పట్టేసుకుంటో వాళ్ళ ఉద్విగ్నాన్ని చెందేసి భయపడిపోయి కలవరపడిపోయి అలజడి చెందేసి అలా ఉండకూడదు దుఃఖము సుఖము దే ఈవెంట్స్ హ్యాపెన్ దే ఊ హ్యాపెన్ నిజానికి సుఖమన్నదంత సుఖం కానే అది దుఃఖం అన్నది కాదు సుఖే స్వరుద్విగ్నం సుఖేశు విగత స్పృహ భాష్యకారులు ఏమంటారు చూద్దాం కించా కించ అంటే ఇంకా ఏమంటే అంటే స్థితప్రజ్ఞి ఇంకా ఏమంటే దుఃఖేశు ఆధ్యాత్మికాదిషు అనుద్విగ్నం అనుద్విగ్నం అనలేదు ఆధ్యాత్మికాదిషు దుఃఖేశు అనా ఆ ప్రాప్తూ ఆ అనువినం న ప్రక్షుభితం మనోయస్ ఓకే దుఃఖేశ్వే ఓకే ఎస్ అయం ఒకటి యాడ్ చేస్తారు మంచిది సో ఆధ్యాత్మికాదిషు దుఃఖేశు మామూలుగా వేదాంతంలో కొంచెం కేటగరైజేషన్ చేస్తూ ఉంటారు అలవాటు దుఃఖములు మూడు రకాలు దీన్ని తాపములు అంటారు తాపత్రయం అంటారు చూడండి ఏమిటో అంతలా తాపత్రయం ఇవ్వడలేడో అంటారు అదే ఆ తాపత్రయం అంటే తాపములు మూడవి తాపమున్నా దుఃఖమున్నా ఒకటే తాపం ఏమిటవి ఆధ్యాత్మిక ఆది భౌతిక ఆధిదైవికములు శరీరము మనస్సుకి వచ్చే తాపములు అంటే వ్యాధి ఆధీను వ్యాధి అంటే శరీరానికి వచ్చే రోగం ఆధి అంటే మనస్సుకొచ్చే రోగము వ్యాధి ఆధి అవి ఆధ్యాత్మికం ఆధ్యాత్మంలో ఉంటాయి ఆది భౌతికం అంటే తన చుట్టూ ఉన్నటువంటి సమాజము ఆ వ్యక్తులు కుటుంబ సభ్యులు దుఃఖం ఎక్కడి నుంచి వస్తుందండి చుట్టుపక్కల వాళ్ళ నుంచే వస్తుంది ఇప్పుడు ఆఫ్రికాలోను ఉగాండ వాళ్ళు సౌత్ ఆఫ్రికా వాళ్ళు మనకేమో సుఖాన్ని ఇవ్వలేరు దుఃఖాన్ని ఇవ్వలేరు మన చుట్టుముట్టు ఉంటారే వీళ్ళే నేను నాది అని అనుకుంటారే అక్కడి దుఃఖం ఇప్పుడు నేను నాది కా అనుకోకపోతే దుఃఖమే లేదు సో ఈ చుట్టుముట్టు ఉంటారు వీళ్ళు కుటుంబ సభ్యులని ఇదనే వీళ్ళు దుఃఖహేతువులు సో వాళ్ళ వల్ల వచ్చే దుఃఖం అది ఆది ఆది భౌతికం ఆధ్యాత్మికము అంటే వర్షాలు దేవతలు దెయ్యాలు ఇది ఆది దైవికం సో వరుణదేవుడు వర్షించటం సూర్యదేవుడు బాగా ఎండలు కాసేస్తున్నాడు యాభై డిగ్రీలు టెంపరేచర్ అంటే ఏమైనా అర్థం ఉండదంటే అదే ఎవరైతే ఫార్టీ ఫోర్ నేను టూ డేస్ ఉండి మలమల మాడిపోయాను టూ డేస్ అమ్మ ఇంత టెంపరేచర్ నా వల్ల కాదని చెప్పేసి దండం పెట్టేశారు అలాంటిది ఫార్టీ ఫిఫ్టీ డిగ్రీస్లో కంటిన్యూస్ ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ హోవర్ అవుతూ ఉంటుంది ఆ టెంపరేచర్ ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ అలాగే ఉండిపోతుంది అలాగే కాలక్షేపం చేస్తారు పాపం కష్టపడుతూ పశువులు అన్నీ కూడా అలా కష్టపడుతూ ఉంటాయి పక్షులన్నీ కూడా అది సూర్యభగవానుడికి మరి అంత కోపం ఎందుద అనిపిస్తుంది అది ఆది దైవిక దుఃఖం అది ఈ చుట్టుపక్కల నుంచి వచ్చింది ఏం కాదు ఎక్కడి నుంచి కొన్ని కోట్ల మైళ్ళ దోర నుంచి కొట్టుకు దుఃఖం కాబట్టి ఆదిదైవిక దుఃఖము పిడుగు పడింది అనుకోండి అది ఆధిదైవికమే పిడుగు పడితే ఆధిదైవికం వర్షం పడి ఇల్లు కూలిపోయిందనుకోండి ఆది దైవికం ఇంట్లో వాళ్ళు దెబ్బలాడి పెట్టి కష్టం పెట్టారనుకోండి ఆది భౌతికం అలాగేదో వేసుకోండి మొత్తానికి ఈ ఈ డివిజను అంత బ్లాక్ అండ్ వైట్ ఏం కాదు ఉంటే అలా చెప్పారు కాబట్టి చెప్తున్నాను నేను ఆది భౌతికం ఉన్నది కొన్నిసార్లు ఆధిదైవికంలో వేయొచ్చు ఇంకో వాళ్ళు నేను ఆధిదైవికంగా ఉన్నది తీసుకొచ్చి ఆదిభౌతికంలో పడేయచ్చు డజన్ మ్యాటర్ సో ఐ డోంట్ టేక్ ఇట్ వెరీ సీరియస్లీ సో అటువంటి దుఃఖములు ప్రాప్తేషు అవి వచ్చి పడినప్పుడు వీడు ఈ స్థితప్రజ్ఞుడు ఎలా ఉంటాడంటే అనుద్విఘ్న మనహ అంటే ప్రక్షుభిత అంటుంది అంటే తీవ్రమైన సంక్షోభము చెందని మనకు మనస్సు గలవం మనస్సులో కొంత కల్లోలో ఉంటుంది దుఃఖం వచ్చినప్పుడు నవ్వాలని సుఖం వచ్చినప్పుడు గ్రిమ్గా ఉండాలని అది స్థితప్రజ్ఞుడని అనుకోకండి అలా కాదు స్థితప్రజ్ఞుడు అంటే దుఃఖం వచ్చినప్పుడు కల్లోలు పడతాడు కానీ సంక్షుభితుడు ప్రక్షుభితుడు కాదు ప్రకర్షణ క్షుభితుడు కాదు కొంత కొంత డిస్టర్బెన్స్ ఉంటుంది హీ ఓవర్కమ్స్ ఇట్ బై హిమ్సెల్ఫ్ మనం వెళ్ళిపోయి ఓదార్చేసి అలా ఏం చేయనక్కట బై హిమ్ సెల్ఫ్ ఆర్ హర్ సెల్ఫ్ అలా అనుద్విగ్నమైన ఇట్స్ నెగిటివ్ అంటే నాట్ ఎక్యూట్లీ డిస్టర్బ్డ్ అని అర్థం సమ్ డిస్టర్బెన్స్ ఉంటుంది అలా చెప్పారు కానీ దుఃఖం వచ్చినప్పుడు చిరునవ్వుతో ఉన్నవాడని చెప్పలేదు అది మీరు గమనించాలి చిరునవ్వు ఉంటుంది అలాగే సుఖేశు విగత స్పృహ తుఖేషు ప్రాప్తూ విగత స్పృహ తృష్ణాయ నాగ్నివా ే సృహ సుఖాలు వచ్చాయి అనుకోండి సుఖే ఇక్కడ శంకరులు ఓ కొత్త డైరెక్షన్లో చెప్తారు శంకరులు చెప్పడం ప్రారంభిస్తే సంథింగ్ వెరీ నావెల్ హీటాల్స్ మనం ఏదో శ్లోకాన్ని వ్యాఖ్యానం చేయడం సందర్భం ఉంటుంది అలవాటు ఉంటుంది కానీ ఆయన చాలా ఆశ్చర్యకరంగా చెప్తూ ఉంటారు సుఖం వచ్చింది అనుకోండి సుఖం వచ్చినప్పుడు మీరు తృష్ణ లేకుండా ఉండాలి ఎందుకంటే సుఖం వస్తే యు ఆర్ కంఫర్టెడ్ ఎ లాత్ మీకు చాలా ఉల్లాసాన్ని కలిగిస్తుంది దాంతో ఏమనిపిస్తుంది ఇదే మళ్ళీ వస్తూ ఉండాలి మళ్ళీ వస్తూ ఉండాలి మళ్ళీ వస్తూ ఉండాలి అనేటువంటి తృష్ణ బయలుదేరదు తృష్ణ అంటే గ్రీడ్ అప్సెషన్ అప్సెషన్ బయలుదేరదు సో ఏమంటే మొన్న మీరేదో పోతరెక్కులు పంపించారు చాలా బాగున్నాయి మళ్ళీ పంపిస్తారా అలా తయారవుతుంది అది సో ఒక అబ్సేషన్ ఎప్పుడు ఆ సందర్భం వచ్చినా అది బాగుద్దండి అంటే మళ్ళీ ఇంకోసారి పంపించండి ఆ విధంగా సో అది స్పృహ ఏదో ప్రాప్తే ప్రాప్తమైనప్పుడు కొద్దిగా దాన్ని ఎంజాయ్ చేసి ఉదురు పెట్టేసి మళ్ళీ మరిచిపోగలగాలి అంతేగాలి ఇట్ మే రిపీట్ ఇట్ సెల్ఫ్ అనే దృష్టి పడింది అంటే దట్ ఇస్పృహ దానికి శంకర్లు ఏమంటున్నారంటే ఇప్పుడు అగ్నిరివ ఇంధనాధానే సుఖాన్ని అను వివర్ధంతే అనేకదా ఉంటా ఇప్పుడు మీరు ఒక అగ్ని ఉంది చిన్న నిక్కు పనికి ఉంది దాని మీద ఏదో పీచోతో వేసి కొద్దిగా అగ్ని రగులు తర్వాత ఓ కట్టె వేసే ఒక వేస్తే చక్కగా మండుకున్నాయి స్లోగా కామ్గా మండుతుంది ఊరుకోవాలంతే స్టాప్ దే అంతేగాని డోంట్ డంప్ గీ ఇన్ టు ఇట్ డోంట్ డూ దట్ మిస్టేక్ చేస్తూ ఒకటి వేసేవి కదా చాలు శాస్త్రానికి అంటారు శాస్త్రంలో ఊరికే మీకు వాల్యూమ్ అని చెప్పదు శాస్త్రం శాస్త్రం ఏమని చెప్తుందంటే అక్కడ స్వాహ ఒక్క చుక్క మీరు వేయగలిగితే చాలు కానీ చుక్క వేయడం కష్టం మీరు వెళ్ళలేదన్నా రెండు మూడు చుక్కలు పడతాయి అసలు పడకుండా ఉంటే బా మనస్సుకు ఉల్లాసం అనిపించదు స్వాహ అసలు పడలేదు అనుకోండి మనసుకి అందుకోసం ఏం చేస్తామంటే కొంచెం కప్పు తీసుకుని ఓ స్పూన్ వేసి అసలు పడకుండా ఉండదు కొద్ది గప్పు పడుతుంది అన్నట్టుగా వేస్తాం అంతేగాని ఊరికే ఇలాగే తోడేస్తూ పోసే ఎక్కర్లేదు చాలామంది అర్థం చేసుకోరు సో ఒక ఒక పుల్ల వేశారు ఒక సమితి వేశారు మండి ఇప్పుడు మీరు ఇంధనాన్ని అలా వేసుకుంటూ పోతేరనుకోండి అప్పుడు అగ్ని ఏమవుతుంది అలా పెరుక్కుంటూ పోతుంది అలా అను వివర్ధంతే ఇప్పుడు ఒక సుఖం వచ్చిందనుకోండి మీరు ఆ తృష్ణని పెంచుకుంటూ పోతే కొత్త కొత్త సుఖాలని ఆ సుఖాన్ని బట్టి ఇంకో సుఖం దాన్ని బట్టి ఇంకో సుఖం దాన్ని బట్టి ఇంకో సుఖం ఆ తృష్ణని అలా పెంచుకుంటూ పోతే ఈ అగ్ని పెరిగి పెరిగి మహాగ్ని అయిపోతుంది ఆ విధంగా కూడా మన భోగవాసనలు మహాగ్నిలాగా పెరిగిపోతాయి అలాంటి పొరపాటు జరగనివ్వద్దు టేక్ కేర్ బచావు సాధో అప్నా అప్కో బచావు అంటారు సాధువు అని సంబోధన కబీర్దాసు వాళ్ళు అలా సంబోధిస్తారు ఓ సాధువు సాధువు అంటే సాధో తీతి సాధువు ఆ సాధన చేసేవాడిని సాధనా ప్రథం సాధనా మార్గంలో ఉన్నవాడిని ఓ సాధు కూడా జాగ్రత్తగా ఉంది సుమ ఎప్పుడైనా సుఖాలు వస్తూ ఉంటాయి ఎప్పుడైనా భిక్షకులు వెళ్ళినప్పుడప్పుడు ఏదో హల్వాలు పూరీలు ఇలాంటివి వడ్డిస్తాయి వడ్డినప్పుడు ఎంజాయ్ ఫర్ ది డే ఫర్ ది మూమెంట్ బట్ డోంట్ డెవలప్ దట్ డిజైర్ ఆ సుఖములో అగ్ని హోత్రంలో అది నెయ్యి వేస్తుంటే పెరిగినట్టుగా ఆ సుఖాగ్ని పెరగకుండా భద్రంగా ఉండు సుఖేశు విగత స్పృహ కాబట్టి ఇంట్లో వాళ్ళు ఏవో పండుగలోవి చూసుకుంటూ ఉంటారు సుఖం భూజాతం చేయటం మనం వెళ్ళి మనం పుస్తపం చూసుకోవటం మనం జపం చేసుకుంటాం అంతేగాని బర్త్డే పార్టీ కదా అని సంధ్యావందనం మానేశారనుకోండి బర్త్ సంధ్యావందనం చేసుకునే అలవాటు ఉన్నవాడు బర్త్డే పూజ మానే ఎందుకంటే పూజ మానేసారు ఎందుకంటే ఈవేళ మనవాడి బర్త్డే మనవాడి బర్త్డే అయితే నువ్వు పూజ మానే విందుగా తండ్రి మానేయడం అని అవసరం వచ్చా ఉంటే నువ్వు మానేయడం ఎందుకు కాబట్టి అన్ని మంచి కార్యాలు కట్టి వాట్ ఈస్ దిస్ కాబట్టి అలా ఉండదు విగత స్పృహ